శ్రీరసా శ్రీమహాత్ విలేసమా శంకరాచార్యరాజా ఋరు పరంపరాఖ్య స్తిన ఇంద్రో వృద్ధశవాస్తి నష్టో ఓ శాంతిశ్యా యకాశేషో న్యహే సో కేవలమానసకల్పనూలైన పదార్థములు లైక్ చతుర్థంతో భుజ నాలుగు నాలుగు దంతములు ఉన్న ఏడుగు కేవలం మానసర్వూమైన కల్పన అటువంటి పదార్థములు అలాగే ఏవైతే ద్వయకాలాహ అవి చిత్తకాలం నుండి మాత్రమే ఉంటాయి ద్వయకాల అంటే ప్రత్యిజ్ఞ కారణంగా నిన్న చూసిన వస్తువే ఇవాళ చూస్తున్నాను నిన్నటి మనిషిని ఇవాళ మళ్ళీ చూస్తున్నాను నిన్నటి కాలం వేరే ఇలాంటి కాలం వేరే రెండు కాలములన్ను వ్యాపించి ఉన్నది అదే వస్తువు రెండు కాలముల చేత పరిచ్ఛన్నం అవుతూ ఉన్నది ఇట్ ఈస్ కండిషన్ బై టు డిఫరెంట్ టైమ్స్ స్ప్యాన్స్ కాబట్టి ఆ ప్రత్యభిజ్ఞ కారణంగా అలా అది ఎలా తెలుస్తుంది అంటే ప్రత్యభిజ్ఞ కారణంగా ప్రత్యభిజ్ఞంగా రిక లక్ష్యం సో అటువంటి ద్వయకాల అంటే కాలద్వయవంతం అది ఇంట్రెస్టింగ్ శాంస్కృతికి యూసేజ్ ద్వయకాలాహ భూతపూర్వే చెరట్ భూతపూర్వపూర్వం భూత భూ భూతపూర్వ అన్నట్టుగా కాలద్వయవంత రెండు కాలములు కాలముల యొక్క కాలముల యొక్క ద్వయము కలది అని చెప్పడానికి ద్వయకాలాహ ఈ రెండు అలాగ రెండింటికి తేడా ఉంది కదా ఒకటి ఏకకాలము అది భిక్ష ద్వయకాలము సత్కర అని మనం వ్యవస్థ చేయాల్సి ఉంటుంది అనంటే అదేమో కలదు కల్పిత ఏవతే సర్వే ఇప్పుడు సినిమాలో అప్పుడప్పుడు ఈ సినిమా దృష్టాంతం మంచిది అందుకోసం ఉంటుంది సినిమాలో వీడు ఒంటరిగా కూర్చుని ఉంటాడు ఉంటే అప్పుడు వీడిలోంచి ఇంకొక ఇద్దరు వీడులు వస్తాయి ఒక ఇప్పుడు నెలలు కొడతాను ఒకటి కట్ నెల కొడతా స్త్రీ కావచ్చు ఇలాంటిది ఏమన్నా మీకు అసలు ఏమైనా అవసరం కాదు దీంట్లో దుర్యోధనుడేలాంటి పొందేది ఈ దుర్యోధనుడు ఎలా కూర్చోగానే ఒక దుర్యోధనుడు వీళ్ళు వచ్చి అక్కడికి వస్తాడు ఇంకో దుర్యోధనుడు ఇంట్లో వస్తాడు వచ్చి ఈ దుర్యోధనుడు అంటాడు సంధి చేసుకో జనసేకం వాడకొచ్చు కదా ఎందుకు ఈ దెబ్బలాటే ఎందుకు ఈ దుర్యోధనుడు అంటాడు ఆ దుర్యోధనుడు అంటాడు సంధి చేసుకోవద్దు దెబ్బలాటే పెట్టు వాళ్ళకి ఎందుకు చేసుకోవాలని వాడు అంటారు ఈ రెండు దుర్యోధనులు ఈ అసలు దుర్యోధను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం ఆఖరిక ఇది చూపిస్తాడు దీంట్లో వీడి నుంచి బయటకు వచ్చిన దుర్యోధనులు ఇద్దరున్నారే వాళ్ళు కల్పిత దుర్యోధన వీడు అసలు దుర్యోధన కదా సినిమాలో వాళ్ళ ఇప్పుడు ఆ కల్పిత దుర్యోధనలు చిత్తకాల మాత్రమే ఉంటారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళతోటి తమ మిగతా క్యారెక్టర్స్ వాళ్ళని గుర్తించడాలు వాళ్ళతో మాట్లాడటాలు వీడికే ఉంటుందండి కేవలం వీడితోటే మాట్లాడతారు ఈ కల్పిత దుర్యోహములు ఈ కల్పిత దుర్యోధనలు మిగతా కన్నులు దుశ్యాసనం వేళక వాళ్ళకి కనపడరు వాడు వీడికి ఒక్కడికే కనపడతూ ఉంటారు కానీ వీడు మాత్రం ఈ అసలు దుర్యోహంలో ఉన్నాడే వీడు వాళ్ళందరితో కలిసి తెచ్చేలా చూస్తూ ఉంటారు కాబట్టి చక్కటి దృష్టాంతం సంతోషం జాంప ఈ దేంట్లో చిత్తకాల దుర్యోహను వాడు ఏకకాలం వాడు వీడు అసలు దుర్యోధను వీడు ద్వయకాలం అల్టిమేట్లీ బోధ కల్పితే మరి విశేషో మాన్యహేతుక విశేష అంటే ప్రత్యభిజ్ఞ కదా అని చెప్పి విశేషం చిత్తకాలము ఏకకాలము పదార్థానికి ప్రత్యభిజ్ఞ లేదు జాగ్రత్త పదార్థానికి ప్రత్యభిజ్ఞ ఉంది అదే కదా నువ్వు ఇప్పుడు ఆ ప్రత్యభిజ్ఞ కారణంగా సత్యం అవుతాయి ఆ ఉంది కాబట్టి సత్యం అవుతుంది అన్య ప్రత్య సత్యవ ప్రయోజకం కాదు అని నేను ఇంకా శ్లోకాన్ని గుర్తు చేశాను ఎలాగైతే సినిమా తెర మీద కనపడే సకల పదార్థములు శాస్త్రీయములు కానీ లౌకికములు కానీ నియతములు కానీ అనియతములు కానీ చిత్తకాలములు కానీ ఎన్ని సినిమా తెర మీద కనపడతాయో అవన్నీ కూడా ఈక్వల్లీ అండ్రియ ఈక్వల్లీ సూప్రీం పోస్ట్ ఆన్ ద లైట్ అదేవిధంగా జగత్ అని మీరు ఏదైతే అంటున్నారో ఆ జగత్తుంతా కూడా జగత్తంటే మిథ మిథవతి ఇటు మిక్ష అంతా జాగ్రత్తగా చెప్పాను అప్పట్లో అంటే అప్పట్లో అంటే కాబట్టి జగత్తులో దేహేంద్రియ మన సంఘాతం అంతా జగత్తులో భాగం అవుతుంది అది కూడా మిక్ష దీన్ని సత్యమని మిగతా అంతా మిక్ష అంతం కదా దేహేంద్రియ మన సంఘాతంతో సర్వము కేవల ఆత్మ చైతన్యం మనల్ని మాత్రమే కల్పితము ఆత్మచైతన్యం ఒక్కటి ఏ సత్యం ఇప్పుడు కూడా మనిషి తన స్వరూపాన్ని చిన్మయంగా తెలుసుకోవాలి కానీ మధ్యామాన సమయంగా తెలుసుకోవాలి తెలుసుకుంటే జరామృత్యు భయంతో మీరు వేగిపోక తప్ప సో శ్రీకృష్ణుడు గీతంలో ఉంటాడు జరా జరామరణ మోక్ష మాం ఆశ్రిత్య గతం ఆధ్యాత్మం ఎనిమిదో అధ్యాయం ముందు కాబట్టి మనం ఎలా జీవిస్తా ఉంటే దేహంతో పూర్తిగా మమేకమై జీవిస్తూ ఉంటాం నేను అనే భావనలో దేహము ఆ ఫిజికల్ ఫిజికల్ బాడీ సో మనం ఎలా జీవిస్తామంటే ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్కి థింకింగ్ మైండ్ జప ఏమవుతుందో అలా ఉంటుంది దట్ ఈస్ ఆల్ వాట్ వీఆర్ నేను అనే భావనలో ఈ దేహము యొక్క భావన ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్ ఫుల్గా నిండి ఉంటుంది కాబట్టి నేను అనే ఫీలింగ్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఆ ఫీలింగ్లో దేహాభిమానమే నిండి ఉంటుంది అలా ఫీల్ కాకూడదు అలా ఫిజికల్ బాడీగా ఫీల్ కాకూడదు చిన్మయస్వరూపంగా ఫీల్ అవటానికి మీరు అభ్యాసం చేయాలి అభ్యాసం అంటే శ్రవణమ నేను చిన్మయ రూపు ఇప్పుడు బాడీ ఉందనుకోండి బాడీ కోఆపరేట్ చేసినప్పుడు కోఆపరేట్ ఇవ్వకూడదు పనులు అవుతాయి అందువల్ల బాడీ కోఆపరేట్ చేయలేదు అనుకోండి మందు వేస్తాం ఏదైనా రోగం వస్తుంది రోగాన్ని ఎలాగో వస్తుంది రోగం లేకుండా ఎవరు తప్పించుకోలేదు పురాణ ఖాతలు వింటూ ఉంటారు చంద్రుడికి అనారోగ్యం చేస్తే ఆయన ఏమో తపస్సు చేసి అనారోగ్యం పోగొట్టుకున్నాడు శివుడి గురించి తపస్సు చేసి అనారోగ్యం పోగొట్టుకున్నాడు చంద్రుడు ఆ చంద్రుడిలో నన్ను భరిస్తాడని వీడు అనుకుంటూ ఉంటాడు ఆయనకు రోగం వస్తే ఆయన శివుడు తపస్సు చేసి ఆరోగ్యం అవుతుంది ఇంద్రుడికి కడుపులో నొప్పి వచ్చింది ఇంద్రుడికి కడుపులో ఒప్పి వస్తే అశ్విని దేవతలు వాళ్ళు ట్విన్ ఫిజీషియన్స్ వాళ్ళని స్మరిస్తే వాళ్ళు వస్తే వాళ్ళని కాలు వాళ్ళిద్దరూ కలిసి ఆ బదరి ఒక చెట్టు యొక్క చెప్పట పొరవట చేసి రసాలు వేసి వాళ్ళ వాడికి కాపడ శాంతిచ్చింది ఇంద్రుడికి అనే తైత్రి కథ అగ్నిహోత్రుడికి అజీర్తి చేసింది కానీ అయిపోయి అందుకు కాండవ దహలో అవసరమైంది కాండవ దళంలో అనేక హెబ్స్ ఉన్నాయి ఆ హెబ్స్ అన్నీ చేస్తే అజీర్తి తగ్గుతుందని అగ్నిహోత్రుడు ఇది మనం ఎంతటి వాళ్ళ వాళ్ళు అంటే కాబట్టి రోగం ఎలాగో వచ్చినప్పుడు కూడా మందు వేసి దాన్ని మళ్ళీ పనులు పెట్టి ప్రయత్నం చేయాలి ఒకవేళ మందు వేసినా తగ్గదనుకోండి శివోహం శివోహం సాక్షిగా మిగిలిపోవాలి అంతే కానీ దానికి ఉన్న సమస్యలన్నిటితోటి ఐడెంటిఫై అవ్వడం అంటే అర్థం ఏమిటి దేహంలో శరీర పీడ ఉండొచ్చేమో కానీ మానసిక దుఃఖానికి అవకాశం ఉంది కెన్ బి పెయిన్ బట్ సఫరింగ్ ఈజ్ నీట్నెస్ ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి అనారోగ్యం చేస్తే పెయిన్ ఉంటుంది పెయిన్ ఉంటుంది ఆయనకి పెయిన్ ఉండదని మీరు అనుకోవచ్చు ఆయన ఏదో మహిమ తెలుసు కాళికా పెయిన్ లేదంటే అది కథ ఉంటుంది అలాగే కథలు కాదు కదా ప్రధానం సో పెయిన్ ఉంటుంది కానీ సఫరింగ్ ఉండదు చిత్రం ఏంటంటే ఆయన చుట్టూ ఉండే భక్తులు ఆయన ఎందు ఆ రూపం ఆసక్తి పెట్టుకున్న భక్తులు ఉంటారు కొంతమంది వాళ్ళకి పెయిన్ ఉండదు ఎందుకంటే వాళ్ళకేం పెయిన్ టిఫిన్ చేసి వచ్చాను కదా వాళ్ళకేం పెయిన్ కానీ సఫరింగ్ ఉంటుంది అయ్యో మనం ప్రేమించే వ్యక్తి మనకు కాకుండా పోతున్నాడే సఫరింగ్ ఉంటుంది పెయిన్ ఉండదు ఆయనకి పెయిన్ ఉంటుంది సఫరింగ్ ఉంది క్రైస్తుని క్రూసిఫై చేసినప్పుడు పెయిన్ ఉంది పెయిన్ ఎందుకు ఉండదండి చాలా హఠ మీరు ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంది కానీ సఫరింగ్ లేదు సఫరింగ్ అసలు నయాపేసంతో కూడా లేదు అంచేతనే ఆయన ఏమైనా అడిగాలి అంటే ఐ ఓ పూర్ పీపుల్ దేవుడ్ దేట్ ఓ గాడ్ ప్లీజ్ ఫర్గివ్ దెన్ అని వాన్ దేర్ బిహాఫ్ వాళ్ళని ఆయన గాడ్ని ఫర్గింగ్నెస్ కోరతాడు కాబట్టి సఫరింగ్ లేదు సఫరింగ్ ఉంటే అలా కోరగలుగుతారండి సఫరింగ్ ఉంటే ఏమని చేసేవా వీళ్ళు మోహండ్చ వీళ్ళు ఇంత హింస పెడుతున్నారు వీళ్ళ నాశనం అయిపోగాక అని కోరుకుని అంతేగాని లేకపోతే నా భాగ్యం ఇలా తయారైంది నేను ఇంత అభాగ్యండి అనుకుని అంతేగాని వాళ్ళకి క్షేమం కలుగుగాక అని కోరగలిగేవాడు కోరలేడు అలా కోరేడు అర్థం ఏంటండి సఫరింగ్ లేదు పెయిన్ ఉంది పెయిన్ లేదని మీరు అన్నాడు కావాల్సినంత పెయిన్ ఉంటుంది కాబట్టి జీవితంలో ఆ స్థితికి చేరుకోవాలి అంటే నేను చిన్మయుడను ఆ చిన్మయుడనై నాలూ ఈ దేహము ఇంద్రియములు మనస్సు వాటి ద్వారా జగత్తు జగత్తు స్వయంగా ప్రకాశించలేదండి దేహము ఇంద్రియములు మనస్సు ద్వారానే ప్రకాశిస్తుంది మిథ్య మిథాభవతి కాబట్టి ఆ విధంగా తన స్వరూపమును చిన్మయముగా భావన చేయడం అలవాటు చేసుకోవాలి దేహాన్ని అస్థిపంజరంగా దేహాన్ని తనకంటే ఆత్మగా దర్శించటం ద్వారా తన యొక్క చిన్మయ స్వరూపము ని ఆ విధంగా తనని తాను తెలుసుకోవాలి కానీ దేహమే నేను అనేసుకుని ఆ దేహము ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చే జాగ్రత్త సత్యం అనుకుని దాంట్లో మళ్ళీ చిత్తకాలము ద్వయకాలము అనేదో కేటగిరీ పెట్టి నాకు నా దేమో జాగ్రత్త సత్యం అనిపిస్తోంది కాబట్టి అది సత్యం కావడం కోసం ఇటువంటి ఆర్మినిట్లు పెట్టి ప్రత్యభిజ్ఞని ఇదని అదని సంస్కృత పదాలు శ్లోకాలు కోట్ చేసి ఈ అజ్ఞానంలో ఉండటమో అది చాలా బాగుంటుంది కాబట్టి కల్పితమే తర్వాత మాయాశక్తి గురించి కూడా అనుకున్నాము అయితే ఇప్పుడు మైక్రోకాజం అనేది వ్యష్టి అనేది సమష్టి యొక్క ప్రతిబింబంగా నిర్మాణం అవుతుంది సమష్టి యొక్క ప్రతిబింబమే వ్యష్టి సమష్టిలో మంచిభూతాలు ఉంటాయి ఇక్కడ పంచభూతాలు ఉంటాయి సమష్టిలో యూనివర్సల్ మైండ్ ఉంటుంది దానికే గాడ్ అని పేరు ఇక్కడ వ్యష్టి మైండ్ ఉంటుంది అదేవిధంగా సమష్టిలో మాయాశక్తికి వ్యష్టిలో మనస్సు ప్రతిబున వ్యక్తిలో ఉండే మనస్సు సమష్టి మాయాశక్తి యొక్క ఇమేజ్ ప్రతిబృద్ధం కాబట్టి ఆ మనస్సు యొక్క చలనము అదేం చేస్తుందంటే ఎలా అయితే నిర్గుణ పరబ్ర అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మయందు మాయాశక్తి ప్రభావం చేత ఇంతటి విస్తృతమైన జగత్తు ఆవిర్భవించిందో కనబడుతోందో అదేవిధంగా వ్యక్తి ఎందు ఈ మనస్సు అనే చలనం కారణంగా నేను ఈ జగత్తులో వ్యష్ఠినై ఉన్నాను అనేటువంటి ఒక కల్పన నిర్మాణం అవుతుంది కాబట్టి ఇదంతా కూడా కల్పన తప్పిస్తే వీంట్లో ఏమీ సారము లేదు ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాను అయితే భాష్యకారులు ఆ శ్లోకాన్ని బాగా వ్యాఖ్యానం చేస్తారు భాష చిత్తకేంతస్తు పరి అది చిత్తక లోపల కేవలము మనస్సు నుండు మాత్రమే అనుభవానికి వచ్చే కాల్పనిక పదార్థములు ఏవైతే గలవో అవి కేవలము ఏకకాలమే ఉంది ఆ చిత్తము యొక్క చలనము ఏది కలదో అదే వాటికి కాలం ఇంట్లో ఇప్పుడు మీరు ఆలోచించకడి టైమ్ టైమ్ ఉంది కదా స్వామి రామతీర్థ అంటారు టైమ్ ఈజ్ నాట్ ఎ వాట్ టైం ఈజ్ ఎ హౌ మనం ఏమనుకుంటాము కాలము అనేది ఒక ఒక ఎంటిటీ ఒక భావన ఒక భావము ఒక పదార్థము ఒక వస్తువు అన్నట్టుగా మనం అనుకుంటాం నో టైం ఒక వస్తువు కాదు టైము అది ఒక ప్రాసెస్ ఇట్స్ ఏ హౌ నాట్ ఎ వాట్ ఇప్పుడు ఇప్పుడు ఫ్యాన్ ఉందంటే ఫ్యాన్ ఈజ్ ఏ హౌ నాట్ ఏ వాట్ ఫోన్ స్థితిలోప్పుడు గుర్తుంది లేనప్పుడు లేదు అలాగే సినిమా తెర మీద బొమ్మలు ఉన్నాయంటే అది వాటి కాదు అది హవే వాటి అక్కడ ఏం లేదు వాటి వాట్ హౌ సో వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ కాల్డ్ టైమ్ ఫినామినల్ వాట్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ టైమ్ ఇట్ ఈస్ ఎ ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్ ఈస్ ఎ హౌ ఇట్ ఈస్ నాట్ ఎ వాట్ వాట్ ఈజ్ ఇట్ అంటే ఆ పరమ సత్యాన్ని ఆ ఆత్మతత్వాన్ని మొక్కల కింద విడగొట్టి ఆ మొక్కలలోకి ఒక క్రమాన్ని నీవు భావన చేస్తే దానిపైన టైం కాబట్టి ఆత్మతత్వ ఆత్మతత్వం ఏమిటంటే శుద్ధ చిత్త ఆ శుద్ధ చిత్తుని మీరు మొక్కలు మొక్కల కింద జ్ఞానము యొక్క మొక్కలు ఖండిత జ్ఞానాల కింద చూస్తారు ఇది జ్ఞానము ఇది జ్ఞానము ఇది జ్ఞానం వల్ల ఖండిత జ్ఞానాల కింద చూస్తారు ఆ ఖండిత జ్ఞానాలకు ఒక క్రమాన్ని భావన తెస్తారు ముందు ఇది వచ్చింది తర్వాత వచ్చింది ఆ సీక్వెన్స్కి టైం అనిపించారు కాబట్టి టైం ఈజ్ నాట్ ఎన్ ఎంటిటీ టైమ్ ఈస్ నాట్ ఎ వాట్ టైమ్ ఈస్ ఎ హ ప్రాసెస్ ఇట్ ఈస్ అన్్రియల్ ఇట్ ఈస్ మూవ్మెంట్ ఇట్ ఈస్ మాయా ఇట్ ఈస్ చలనం ంటే ఆత్మ చైతన్యమే వాట్ కాబట్టి చిత్త కాలము ఒక కాలమైనా రెండు కాలాలైనా ఇంకేమైనా మూడు కాలాలు అంటే అవి తీసుకొచ్చినా దానికి వస్తుత్వం రాదు అది కంటిన్యూస్ టు బి ఫినామినమ్ ఎన్హెన్స్ అండ్ ఆ విధంగా చిత్తపరిచ్ఛేద్య చిత్తం అంటే తరములు అనుకుంటామంటే చిత్తం అనేది అక్కడ ఏదో ఒకటి చిత్తం అంటే అక్కడ ఒకటి ఉంది అనుకుంటాం చిత్తమేమి చిత్తం కూడా ఇట్స్ నాట్ ఎ వాట్ ఇట్ ఈస్ ఎ హౌ ఇట్స్ ఎ మూమెంట్ ఆ మూమెంట్ చేత అది మూమెంట్ కాలాధీనంలో ఉంటుంది డిఫైన్ చేస్తుంది ఇప్పుడు మీరు వాచ్ చూస్తున్నారు మినిట్ అనేది ఎలా డిఫైన్ అవుతుంది అంటే ఆ ముళ్ళు ఆ సెకండ్ల ముందు ఒక రౌండ్ కొట్టొచ్చేప్పుడు మినిట్ డిఫైన్ అవుతుంది పెద్ద ముళ్ళు ఓ రౌండ్ గంట డిఫైన్ చిన్నముళ్ళు రౌండ్ కొట్టించేప్పటికి హాఫ్ ఎ డే డిఫైన్ అవుతుంది కొన్ని గిడియారాలు ట్వంటీ ఫోర్ అవర్ గిడియారాలు తయారు చేసినట్లయితే అది రౌండ్ కొట్టించేప్పటికి డే డిఫైన్ అవుతుంది దాంట్లో డే డే టూ అన్నీ పెట్టినట్లయితే అది కూడా రౌండ్ కొడుతూ అది ఒక రౌండ్ కొట్టేప్పటికి నెల డిఫైన్ అవుతుంది ఇంకొకటి ఇంకొక డయాలు ఇంకో రౌండ్ కొట్టే సంవత్సరం డిఫైన్ అవుతుంది ప్రతిదీ రౌండ్ కొడుతూ ఉంటుంది ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్స్ నాట్ ఎక్ కాబట్టి ఆ కాలము చేత చిత్తకాలము చేత మాత్రమే పరిచ్ఛిన్నమైన పదార్థములు కొన్ని చిత్తకాల ఓకే నాణ్య చిత్తకాలం వ్యతిరేక పరిచ్ఛేద కాలాంతే చిత్త వీటిని చిత్తకాలములో అంటున్నారే అంటే మీరు స్వప్నం చూశారనుకోండి స్వప్నంలో చూసిన పదార్థములు చిత్తకాలంలో ఉన్నాయి ఆ స్వప్నం నడిచిన దాంట్లో ఉన్నాయి మొన్నాడు పొద్దున్న లేచి ఆ పదార్థం ఇదిగో నిన్న రాత్రి నేను స్వప్నంలో చూసిన కారు ఇదే కారు నా ఇంటి ముందు ఉంది అలాగే దానికి ద్వయకాలత్వం ఉందా అని ద్వయకాలత్వం కానీ నిన్న పొద్దున్న ఏ కారు నా ఇంటి ముందు అదే కారు ఇప్పుడు కూడా ఇంటి ముందు అక్కడ ద్వయకాలం వచ్చింది వరపక్షం కాబట్టి వేరే స్వప్నంలో చూసిన కారు అది చిత్తకాలం మాత్రం అంటే చిత్తకాలం అంటే అర్థమైతే ప్రతిదీ చిత్తకాలమే కదా అంటే అభిప్రాయం ఏమిటంటే చిత్తములో చిత్తములో దాని యొక్క జ్ఞానము కలిగిన కాల ప్రవాహం ఏదైతే కాదో ఆ కాలము కంటే భిన్నంగా మరో కాలము వీటికి లేదు అంటే ఏకకాలాలు అయ్యే అంటే ఏకకాలములు మరి ద్వయకాల అంటున్నప్పుడు చిత్తకాల ఏంటంటే ఏకకాలం మరో కాలం వాటికి లేదు కానీ జాగ్రత్త పదార్థాలకి మరో కాలం ఉంటుంది ప్రత్యేక కాలంగా మరో కాలం కూడా ఉంటుంది అని పరోక్ష యొక్క అభిప్రాయం ఇప్పుడు రజ్జు సర్పం ఉందనుకోండి రజ్జు సర్పం రజ్జు సర్పం అంటే అదేదో సర్పం అనుకున్నాడు రజ్జు అంటే త్రాగును చూసి వీడు భ్రమపడ్డ సర్పం ఉందని భ్రమపడ్డాడు ఆ భ్రమకి రజ్జు సర్పం పేరు అక్కడ సర్పం ఏం లేదు అలా ఈ రజ్జు సర్పం ఎప్పుడు ఉంటుంది కేవలము వీడి భ్రమ ఉన్నంతకాలమే ఉంటుంది ఆ చిత్తం ఆ భ్రమలో తగులుకుని ఉన్నంతకాలం ఉంటుంది రజ్జు ఆ భ్రమ తొలగిపోయిన వెంటనే పోతుందని కాబట్టి ఆ విధంగా ఆ రజ్జు సర్పము చిత్తకాలము చిత్తకాలంలో మాత్రమే ఉన్నది కల్పనా కాలమాత్రిన వాటితోటి పోలిస్తే జాగ్రత్తలో మనకు అనుభవానికి వచ్చే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కాలద్వయములు ప్రత్యభిజ్ఞా గోచరములు ప్రత్యభిజ్ఞలో విషయమవుతూ ఉంటాయి కాలద్వయము కలిగి ఉంటాయి కాబట్టి వాటికి స్వప్నవత్తు అవి ఎలాగైతే స్వప్నంచత ఏకాలం జాగ్రత్త పదార్థంలో ద్వయకాలం ఒకటే అని ఆర్గ్యుమెంటు కుదరదు అని ఆయన యొక్క పరోక్షం కల్పనాకాల ఏవ ఉపల్యంతే ఇ కల్పనాకాలం నందు మాత్రమే ఇది మనకు అనుభవానికి వస్తున్నాయి ఉపలభ్యే అనుభవానికి వస్తున్నాయి ఇంకా కల్పనాకాలం దాటితే ఇంక వాటికి అనుభవం ఉండదు ఇది పాము అనే భ్రమ కల్పన కదా భ్రమ అంటే అది పోయిందనుకోండి ఆ భ్రమ పోయిందనుకోండి ఇంకా పాముండద ఇంకా పాము అనుకోండి దానికి ద్వయకాలత్వం ఉండదు కల్పనా కాలంలో మాత్రమే అవి అనుభవాలు చూస్తూ ఉంటాయి ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రోగ్రెస్ అవుతుంది కానీ ప్రోగ్రెస్ కొంచెం స్టడీగా ఉంటుంది కంగారు కంగారుగా ఉండదు ప్రోగ్రెస్ అలా కంగారు పడకూడదు ఇప్పుడు ప్రాణాయామం నేర్చుకుంటే వెళ్ళాకనుకోండి ఎడం వైపు నుంచి పిలిచి ఇప్పుడు వైపు మీద పెట్టు ఇప్పుడు వైపు నుంచి పిలిచి ఎడం వైపు పెట్టు తర్వాత చెప్పు అని అలా ఉండదు తర్వాత ఏమిటి చేయాలో చెప్పో తెలిసి అలా ఉండదు ఈ వారం రోజులు ఇదే చేయాలి తర్వాత ఏమిటో తర్వాత అంతేత మీరు కంగారు మడ్డ భార్య అయ్యాలి శ్లోకం మూవైతుంది భాష్యకారేణి కంగారు మనకు మాత్రం ఎందుకు ఓకే అసలు నేను చెప్పి నేను చెప్తున్నాను అని అనుకుని పోతారేమో అలా ద్వయకాల అన్యోన్యపరిచ్ఛేద్యా ఈ ద్వయకాలములు ఉన్నాయే ఏకకాలము కాదు భేదకాలము అంటే వేర్వేరు కాలాలని కలిగి ఉంటాయి పైగా అన్యోన్యపరిచ్ఛేద్యము అంటే ఇది దాన్ని అది దీన్ని వ్యాపించి ఉంటుంది అంటే అర్థమేమిటి వాడు ఆర్గ్యుమెంట్ అలా ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్ అంతా నిలబడే ఆర్గ్యుమెంట్ కాదు స్టిల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆర్గ్యుమెంట్ ఎలాగంటే అన్యోన్య పరిచ్ఛేద్యము అంటే అన్యము ఉన్నంత వరకు అన్యము ఉంటుంది అది అన్యోన్య పరిచ్ఛేద్యం ఒకటి ఉన్నంత వరకు మరొక ఉంటుంది అది అన్యోన్య పరిచ్ఛేద్యం చిత్తకాలంలో మీకు అది లేదు చిత్తకాలంలో ఆ చిత్తము యొక్క పరిభ్ర భ్రమణ తొగిపోయిన వెంటనే పదార్థాలన్నీ తొలగిపోయాయి వెరేజ్ నిన్న చూసిన కారే ఇవాళ చూశాను అంటే నిన్నటి కారు ఉంది గనక ఇవాళటి కారు ఉంటుంది ఇవాళటి కారు ఉంది కనుక నిన్నటి అది నిన్నటి కారు అనే విశేషణం వేయకుండగా ఈ వేల్టి కారు అనే విశేషణం ఉండదు ఈ వేల్టి కారు అనే విశేషణం లేకుండా నిన్నటి కారు అనే విశేషణం యావత్ అన్యత వర్తతే తావత అన్యత వర్తతే అదనమాట ఇప్పుడు ద్రష్ట దృశ్యం ఉందనుకోండి ద్రష్ట దృశ్యం ఉంటుంది దృశ్యం ఉన్నంత వరకు ద్రష్ట ఉంటుంది అది సో అది వేరే తర్వాత సోయం దేవదత్త అని ఉందనుకోండి ఆ దేవదత్తుడు వీడే ఆ దేవదత్తుడు వీడే అంటే వీడే అనే మాటను బట్టి ఆ దేవదత్తుడు ఉంటాడు ఆ దేవదత్తుడు అనే మాటను బట్టి వీడు ఉంటాడు దీంట్లో వీడే లేకపోతే ఇంకా సహా దేవదత్త అనే మాటకే అర్థం లేకుండా ఎప్పుడు కూడా అది ఉన్నంత ఇది ఉంటుంది ఇది ఉంటే అది ఉంటుంది ఆ విధంగా పరస్పరము అవి పరిచి వ్యాపించి తద్వారా ఒకదానికి మరొకటి ఒక ఒక ఉనికిని సంపాదించి పెడతాయి స్వయం దేవదత్త ఇప్పుడు కళలో చూసిన దేవదత్తుడు స్వయం దేవదత్త అనే అనుభవానికి రా ఆ దేవదత్తుడు వీడే అనే అనుభవం మీకు ఎక్కడి కలలో దేవదత్తులు చూశాడు అందుకో నేను కళలో చూసిన దేవదత్తుడు వీడే అనే అనుభవం వస్తుందా రాదు నిజమైన కాబట్టి ఆ కళలో దేవదత్తుడు మిత్య ఏకకాలంలో నిజమైన దేవదత్తుడు ఉన్నాడు అనుకోండి స్వయం దేవదత్త అనే ప్రతి విజ్ఞానం ఉంది కాబట్టి ఇది అన్యోన్య పరిచ్ఛేద్యం అవుతుంది కనుక ఆ సహా దేవదత్త అనేది అయం దేవదత్త అని అయం దేవదత్త అనేది సహా దేవదత్త అని ప్యాస్ట్ దేవదత్తుడు ప్రజెంట్ దేవదత్తుణ్ణి ప్రజెంట్ దేవదత్తుడు ప్యాస్ట్ దేవదత్తుని సపోర్ట్ చేయటం ద్వారా దేవదత్తుడు ద్వయకాలం వాడు అయ్యాడు కాబట్టి రియల్స్ దిల్ దీనికి నేనేదో తేలిక దృష్టాంతాలు చెప్పాను దీనికి భాష్యకారులు గడేరా గడేరా అనే పదం మీకు కదా ఆయన గడేరా దృష్టాంతాలు చెప్తున్నారు ధన్యాన్ని పరిచ్ఛాను సిద్ధాంతంలో ఇంకా రావట్లేదు ఇది స్టిల్ హ్యాండ్లింగ్ పూర్వక్ష యథానమాస్తే ే తావ్గా అందోక్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి అది ఇప్పుడు యథా ఆ గోదోహనం ఆస్తి ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి రెండు క్రియలు ఉన్నాయి గోదోహనము అంటే పాలు పితుకుంటా ఆవు పాలు పితుకుట ఆస్తి అంటే ఉంటా ఈయన పాలు పితుకుంటున్నారు అయా నాకు మీతో చిన్న పనుంది అంటే ఉండండి అంటే ఉండండి అంటే ఆయన ఉన్నాడు ఈయన కోసం వెయిట్ చేస్తాడు ఎంతకాలం ఉన్నాడు యావత్ గోదోహనం ఆస్తి ఎంతకాలము పాలు పితికాడో అంతకాలము ఉన్నాడు చూడండి ఇక్కడ ఆస్తి అంటే ఉన్న కాలము గోదోహన కాలం ఈ ఉన్న కాలము గోదోహన కాలాన్ని సపోర్ట్ వ్యాపించి ఉన్నది ఎంతకాలం ఉన్నాడంటే గోదోహన కాలం ఎంతకాలము ఉన్నాడు గోదోహన కాలము ఆస్థే ఉన్న కాలాన్ని వ్యాపించి ఈ విధంగా అన్యోన్య పరిచ్ఛిన్నంగా ఉన్నాయా లేదా ఉన్నాయి దాన్ని మీరు రివర్స్ చేయండి తావత్ గాన్ దోగ్ధి అంతవరకు యావత్ ఆస్తే తావత్ గాంధ్ దోగ్ధి ఎంతవరకు వాడు నిలబడుకున్నాడు అంతవరకు ఈయన పాలు ఈయన ఎంతవరకు నిలబడ్డాడు యావద్గాన్ దోగ్ధిని తావదాస్తే ఎంతకాలం అయితే పాలు బితుకుతున్నాడో అంతకాలం ఉన్నాడు అని ప్రత్యభిజ్ఞ కారణంగా అక్కడ ప్రత్యభిజ్ఞ ఉంది అక్కడ ప్రత్యభిజ్ఞ ఎలా ఉంది గోదోహన కాలాన్ని వీడు తెలుసుకుంటారు తెలుసుకుని వీడున్న కాలాన్ని తెలుసుకుంటారు తెలుసుకుని ఆ రికలక్షణ ద్వారా రెండింటినీ కనెక్ట్ చేస్తారు ఏ కాలంలో గోదోహనం జరిగిందో ఆ కాలంలో వీడున్నాడు అని మీరు ఏదో ఒక దానిని గుర్తించకుండా రెండో దానితోటి కనెక్షన్ చేయలేరు కదా ఒకదాన్ని గుర్తించాలి రెండో దాన్ని గుర్తించాలి రెండింటికి మధ్య నుండే పరస్పర పరిచ్ఛేద్య సంబంధాన్ని గుర్తిస్తే ఈ ద్వయకాలం అనేది సిద్ధిస్తుంది ఆ విధంగా ప్రత్యేవిజ్ఞ కారణంగా ద్వయకాలము ఇంకొక ప్రత్యేకత వచ్చేది ఓకే ఇంకా ఇంకా అలాంటివే చెప్తున్నారు ఇప్పుడు వీడు కాఫీ తాగుతున్నాడు ఆయన ఇచ్చిన దృష్టాంతం రాణ దగ్గరి ఇచ్చిన దృష్టాంతం కాఫీ తాగుతున్నాడు కాఫీ దేంట్లో తాగుతున్నాడు ఘటంలో ఘటం అంటే పెడత పెడతలో కాఫీ తాగుతున్నాడు ఇప్పుడు పిడత సత్యము పిడత పెడత ఎందుకు సత్యము నేను ఎంతకాలమైతే కాఫీ తాగుతున్నానో అంతకాలము పిడత ఉన్నది కాలం ఇల్ల లేదు అది అయితే ప్రతీది విద్యను కొట్టేస్తూ ఉంటే ఇంక ఏమి కాబట్టి అర్థక్రియాకార్యత్వాన్ని ప్రత్యిజ్ఞలో పెట్టేట్టు తీసుకొచ్చి ఎంతకాలమైతే లేకపోతే వాడిని వెయిట్ చేయమంటే ఇచ్చిన దృష్టాంతం చూడండి యావత కాలేన అయం గత అర్థక్రియా నిర్వర్తయ శక్నోతి తావత కాలేన అవచ్ఛిన్నస్త్రం నేష టిష్టతి ఇది ఉదాహరణనంతరమాహా ఇంకో ఉదాహరణ ఈయన కాఫీ తాగడానికి అప్పుడే కాఫీ ఇచ్చాను కాబట్టి స్వామీజీ రండి లేవండి మనం వెళ్ళిపోవాలి కదా అంటే ఆ గార అలా వెయిట్ చేయి నేను కాఫీ తాగానే అని కాఫీ తాగాను కాబట్టి నేను ఎంతసేపు కాఫీ తాగాడో అంతసేపు ఆయన వెయిట్ చేశాడు ఆయన ఎంతసేపు వెయిట్ చేశాడో అంతసేపు నేను కాఫీ తాగాను అని కాలం యొక్క పరిచ్ఛం వచ్చేసింది చూడండి ఆ విధంగా ద్వయకాలము మనకు అనుభవంలో ఉన్నది పరస్పర పరిచ్ఛేదరిచ్ఛేదవం బాహ్యాయకా ఇప్పుడు అన్యోన్యకాళ పరిచ్ఛేదత్వం చెప్పి అంటే అన్యస్ కాళ అన్యే వ్యాప్నోతి అదే అన్యోన్యకాళ పరిచ్ఛేదత్వం చెప్పి అన్యోన్యదేశపరిచ్ఛేదత్ని చెప్పి అన్యస్య దేశ అంటే పరిమాణ అన్యం వ్యాప్తమవు ఒకదాని యొక్క పరిమాణము ఇంకొక దానికి వ్యాపిస్తుంది ఇది ఎలాగంటే సబ్బు కొనుకూలమని ఇచ్చాడు పలనా సబ్బు లక్ష సబ్బు కొనుకురా ఇచ్చాడు డబ్బులు ఇస్తే లక్ష బదులు మరొకటి కొడుకు వస్తాయి నేను చెప్పిన సబ్బు కాకుండా ఈ పట్టుకు చూడు ఆ సబ్బు సైజు ఎంతో ఈ సబ్బు సైజు కూడా అంతే అని చెప్తున్నాడు సైజు మీద కాబట్టి అంటే ఇక్కడ దేశపరి చే అది అది దృష్టాల్లో తావాన్ అయం ఏతావాన్ సహ అయం తావాన్ ఇది అంత ఉంది ఎంత సహా ఏ తావాన్ అది ఇంత ఉంది ఇది అంత ఉంది అయం ఇది అంత ఉంది సహ ఏతావాన్ కాదురా కొన్నాను సబ్బు అది వేరే ఉందంటే అది వేరే ఏం లేదండి అది ఇంతే ఉంది సహా మళ్ళీ ప్రత్యభిజ్ఞ పరిమాణంలో ప్రత్యభిజ్ఞ పరిమాణం అంటే దేశ ప్రత్యభిజ్ఞ ఏమండి తర్వాత ఎంతకాలము ఉందో అంతకాలం నిలబడ్డాడు అంటే కాల ప్రత్యభిజ్ఞ సో దేశానికి కాలానికి ఈ విధంగా ప్రత్యభిజ్ఞ వచ్చి అన్యోన్య ప్రత్యేక చెప్పం వస్తోంది కనుక ఇది ద్వయకాల అనే కేటగిరీలో ఇవి అంటే మీకు చాలామంది ఇదే ప్రశ్న అంటారు దాన్ని శాస్త్రీయంగా అడిగారు ప్రశ్న అనేది పూర్వపక్షం అనేది ఒక స్ట్రక్చర్లో ఉండాలి ఇంకా అడ్డగోలు పూర్వపక్షం ఉండకూడదు చాలామంది ఏమన్నా వెళ్తారంటే జగ జాగ్రత్త మిచ్చేలా ఉంటుందండి ఈ జాగ్రత్త నేను ఒక్కడనే చూడటం లేదు మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు ఈ ఇల్లు నాడి అని నేను ఒక్కడే అనుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా అనుకుంటున్నారు నేనంటే భ్రమపడ్డానని అందరూ ఎందుకు భ్రమపడతారు అని ఈ ఆర్గ్యుమెంట్ లేదా ఈ ఆర్గ్యుమెంట్ని కన్సిడర్ చేస్తున్నారా లేదా ఇక్కడ ద్వయకాల అనే కేటగిరీలో పెట్టి కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త అనుభవముల విక్ష నిక్ష్యానానికి వీల్లేదు అవి సత్యము అవవలసినవే అని ఆర్గ్యుమెంట్ అంతశ్చిత్త కాలా బాహ్యాశ్చుద్భయ కల్పిత ఏంటి ఇంకా పూర్వపక్షాన్ని ఎంతోసేపు చెప్తాం ఇంతవరకు పూర్వపక్షం చెప్పారు కదా ఇప్పుడు సిద్ధాంతం చెప్పారు బాగానే ఉంది కదా నువ్వు కాల్యులేషన్స్ అన్ని బాగానే ఇస్తావు నువ్వు చెప్పిన భేదము ఎక్కించి భేదం ఉంగమాన వాస్తవం పదార్థాల్లో కొన్ని చిత్త కాలములు లేక ఎక్క కాలములు మరి కొన్ని ద్వయకాలములు అనే అనే తేడా ఉన్నమాట వాస్తవం ఆ తేడాలో సంబంధం ఇప్పుడు మట్టి ముద్దు మట్టి ముద్దలో పురుగులు వచ్చాయి పురుగులు ఉన్నాయి ఈ పురుగుల్లో తేడా ఉంది అవన్నీ పురుగులు ఒకటే కదరా అంటే కాదు తేడా ఉంది కొన్ని పురుగులు ఎత్తు మీద ఉన్నాయి కొన్ని పురుగులు కింద ఉన్నాయి అని అలాగే ఏదో తేడా చెప్తానంటే ఉంటే ఉన్నది దట్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఇప్పుడు మీదే బట్ స్టిల్ ఈ పాయింట్ దట్ విఆర్ మేకింగ్ ఈజ్ నాట్ ఆక్యుపైడ్ బై ఈజీ అల్టిమేట్గా నువ్వన్న చిత్తకాలములు కల్పితములే అని నువ్వే ఉన్నావు కదా ఇంకపోతే ద్వయకాలములు కల్పితములు కావాలని నీ భ్రమ ద్వయకాలములు కూడా కల్పితములే ఎందుకంటే చూడండి మనస్సు నిరంతరంగా థాట్స్ని సంకల్పాలని సంకల్పం ఉంటే థాట్ సంకల్పాలని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సంకల్పం ఉంటే మీరు ఏదో మొరొక మొరొక ఉంటున్నారు సందర్భం లేదా బుద్ధికి సంకల్పం చేశారు అలాగంటే బలప్రయోగం కూడా ఉంది కానీ ఇక్కడ సంకల్పము అంటే థా సో మనస్సు నిరంతరంగా సంకల్పాలను చేస్తూ ఉంటాం తర్వాత వీడి ఇప్పుడు చూడండి జాగ్రత్ చేతన అన్న పదం మీరు గుర్తుపెట్టుకోండి మేకింగ్ కాన్షియస్నెస్ జాగ్రత్ చేతన ఈ జాగ్రత్ చేతన దాని యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను పాఠం చెప్తూ ఉంటే ఇటు ఇలా చూసినప్పుడు ఇలా చూసినప్పుడు ఆయనని గుర్తించారు జాగ్రత్త చేపనలో ఆయన విషయమయ్యారు ఆ రూపం ఆ సెన్సేషన్ ఇలా తన చెప్పగానే ఆయన డ్రాప్ అవుట్ అయిపోయి మరొకాక ఆయన జాగ్రత్త చేపనలో విషయమయ్యారు కాబట్టి ఈ జాగ్రత్త చేపన అనేది ఒక రూపం నుంచి మరో రూపానికి ఒక శబ్దం నుంచి మరో శబ్దానికి ఒక గంధం నుంచి మరో గంధానికి ఇన్ జనరల్ ఒక సెన్సేషన్ నుంచి మరో సెన్సేషన్కి నిరంతరంగా తిరిగిపోతూ ఉంటుంది సెన్సేషన్ మీద బేస్ అయ్యి ప్రత్యక్షం ఉంటుంది రూప ప్రత్యక్షము రూప సెన్సేషన్ వస్తే రూప జ్ఞానం కలుగుతుంది కదా ఒక జ్ఞానం నుంచి మరో జ్ఞానానికి ఒక సెన్సేషన్ నుంచి మరొక సెన్సేషన్కి ఒక జ్ఞానం నుంచి మరొక జ్ఞా ఒక ప్రత్యక్షం నుంచి మరొక ప్రత్యక్షానికి తర్వాత ఈ మనిషిని చూశాను చూడగానే ఓ ఐడియా వచ్చింది ఈ లోపలో అది అటు ఇంకో ఐడియా వచ్చింది ఆ విధంగా ఒక భావన నుంచి మరో భావనకి ఒక ఐడియేషన్ ఒక ఒక ఇంటలెక్చువల్ కార్బినేషన్ నుంచి మరొక కార్బినేషన్కి ఇలాగ నిరంతరంగా అది పరిభ్రమిస్తూ ఉంటుంది జాగ్రత్త చేతన అలాగ నిరంతరంగా మారిపోతూ ఉంటుంది అటువంటి జాగ్రత్త చేతన అది దాని అధిష్టానం ఏమిటి ఏ ఆత్మ చైతన్యంలో నిర్విశేష చైతన్యం జాగ్రత్త చేతనలో మీకు అనేక విశేషాలలో నిరంతరంగా మారిపోతూ కంటెంట్ ఎంటైర్ కంటెంట్ మారిపోతాం వెరైటీ వెరైటీ వెరైటీ వచ్చేస్తూ ఉంటుంది జాగ్రత్త చేతనలో కానీ ఈ వెరైటీగా ఉన్నటువంటి జాగ్రత్త చేతనంతకీ మూలంలో నిర్విశేష ఆత్మచైతన్యము కలదు అది ఈ నిర్విశేష ఆత్మచైతన్యం ఏమిటిది ఈ జాగ్రత్త చేతనలో ఎన్ని భిన్న భిన్న సంకల్పాలు అయితే ఉన్నాయో వాటి యొక్క సారతత్వం అంతా ముద్ద కడితే ఎలాగైతే ఆభరణాలు షాపులో ఉండే ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో వాటన్నింటి యొక్క సారతత్వం యొక్క ముద్ద ఏమిటి బంగారం ఉన్నట్టు కదా జాగ్రత్త చేతలలో మీకు ఉన్న వెరైటీ ఎంత కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ యొక్క సారమంతా ఏమిటి అని కనుక మీరు నిగ్గు తేలిస్తే శుద్ధమైన ఆత్మచైతన్యము నిగ్గు తేలుంది ఆ ఆత్మచైతన్యమే సత్యము ఇట్ ఈస్ ది టోటాలిటీ ఆఫ్ ది మెంటల్ మూమెంట్ ఇట్ ఈస్ ది టోటాలిటీ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్నెస్ దట్ ఇ లోన్ ఈజ్ రియల్ అండ్ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్నెస్ యాజ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది నోన్ ఇట్ ఈస్ ది అన్నోన్ అండ్ అన్నోయబుల్ బికాస్ జాగ్రత్త చేతనలో విషయమయ్యి ఇదల్లా కూడా తెలియబడుతూ దృశ్యముగా ఉంటుంది తప్ప దీని యొక్క సారభూతమైన ఆత్మతత్వము అది మరొక దృశ్యముగా మీకు జాగ్రత్తచేతనలో విషయము కాబోదు కాబట్టి అది మనస్సు అనేది ఒక నదీ ప్రవాహం వంటిది కాబట్టి ఆ జాగ్రత్తచేతన యొక్క సారమే ఆత్మచైతన్యం ఆత్మచైతన్యమే సత్యము ఆ ఆత్మచైతన్యం నుంచి ఆవిర్భవించిన జాగ్రత్త చేతన ఏది కలదో ఆ జాగ్రత్తచేతన అనేది కాన్షియస్నెస్ అనేది ఇట్ ఈజ్ ఎవర్ చేంజింగ్ అండ్ ఎవర్ చేంజ్ఫుల్ అండ్ దాంట్లో ఏది స్థిరం కాదు ఇది స్థిరము సత్యం అవ్వాలంటే స్థిరం అవ్వాలి కదా దాంట్లో స్థిరమైనది ఏదీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్సియంట్ దా అటువంటి ట్రాన్సియంట్ దాన్ని పట్టుకుని ఒకటి చిత్తకాలము ఒకటి ద్వయకాలము కాబట్టి ఒకటి సత్యము ఇంకొకటి అసత్యము అని నీకు ఆ జాగ్రత్త చేతన యొక్క కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో నీకు సత్యము దొరకదు ఆ కంటెంట్ అంతా కూడా దృశ్యము మిథ్యాన్ని దాన్ని తిరస్కరించి దాని మూలంలో నీవు నిలిచి ఉంటే నీకు ఆ నిర్విశేష ఆత్మ చైతన్యము సత్యవస్తువు లభించాలనిపిస్తే ఈ జాగ్రత్త చేతనంలో నీకు సత్యము లభించే ప్రసక్తి లేదు ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేక్ కాన్షియస్నెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ వెరైటీ ఆఫ్ డిఫరెన్సెస్ లైక్ చిత్తకాల అండ్ ద్వయకాల ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేటింగ్ కాన్షియస్నెస్ ఇన్క్లూడింగ్ యువర్ గాడ్స్ ఈజ్ అండ్రి ఓన్లీ ఆత్మచైతన్యం అంటే బ్లాస్టమి అవుతుంది కదా అన్న అంటే దానికి సమాధానం చెప్పారు గో హెడ్ అండ్ బ్లాస్ యు డూ ఇట్ అదర్వైజ్ యూ కెనాట్ రీచ్ ఈ మైథాలజీ అంతా కూడా ఇది స్క్యాఫోల్డింగ్ అది బిల్డింగ్ కట్టే స్క్యాఫోల్డింగ్ అని బిల్డింగ్ అట్టిన తర్వాత ఏం చేస్తాం కొద్ది రోజులు అట్టి పెట్టినా అభ్యంతరం లేదు లేకపోతే ఈ స్కాఫోల్డ్ తీసుకెళ్ళి ఇంకొకటి పెట్టుకుంటాడు మంచిది మైథాలజీ ది స్కాఫోల్డ్ మైథాలజీని మైథాలజీగా రికగ్నైజ్ చేయడానికి మీరు బ్లాస్ ఫెమే అనుకున్నా లేకపోతే భయపడితో నుంచి వంచిత్ లేకపోతే భయపడే మనస్సుకి సత్యము దొరకదు ఎందుకంటే మొత్తం ఎంటైర్ వేకింగ్ స్టేట్ విత్ ఆల్ ఇట్స్ కంటెంట్ మీరు అది మిథ్యా అని చెప్పాల్సి ఉంటుంది మీరు అభ్యాస భాష కదా సర్వేచ సర్వాన్నిచ ప్రమాణాన్ని లౌకికాన్ని వైదికాన్ని చ సహా సర్వము అధ్యాసాన్ని మీద మరి కాబట్టి ఇవన్నీ కూడా కల్పితములే బాహ్యములైన ద్వయకాలములు అంతరములైన చిత్తకాలములు అన్నీ కూడా కల్పితములే ఇక్కడ అనుభూతి స్వరూపాచార్య ఈ శ్లోకం దగ్గర కొన్ని వాక్యాలు రాసాయి తమ తప్పకు గమనించదగ్గవి సంస్కృతంగా ఉంటాయి చూడండి స్వప్నభేదాస్ సర్వే అంతశ్చిత్త ఏ వికల్పితా నతు త్రవయకాల భేదాస్ సంతి పూర్వపక్షం పూర్వపక్షం ఒకసారి రీవిజిటింగ్ స్వప్నంలో చూసినవన్నీ కూడా కేవలం చిత్తకాలములు మాత్రమే స్వప్నంలో మీరు ఏది అది ద్వయకాలములు కావు స్వప్నంలో ఏది చూసినా అదే స్వప్నంతో అర్థమైపోతుంది మళ్ళీ అదే వచ్చి కనపడ్డామనేది ఉండదు కాబట్టి అవి ద్వయకాలములు కావు మొన్న స్వప్నంలో చూసిన మనిషి ఏమి ఉన్నాడు కనబడ్డాడు అంటుకోండి వాడిని ద్వయకాలంలో మీరు నిన్న పొగలు చూసిన వాడు ఇవాళ కనపడితే ద్వయకాలం అంటారు నిన్న రాత్రి స్వప్నంలో చూసిన వాడు ఈవేళ నిన్న రాత్రి చూశాను ఇప్పుడు అలా అను కాబట్టి స్వప్నము చిత్తకాలములు ద్వయకాలములైన పదార్థములు ఏవైతే ఉన్నాయో అవి భిన్నములు కాబట్టి వాటికి కొంత ఎంతో కొంత వైలక్షణ్యం ఉండాలి కేవలము జాగ్రత్త వస్తువులకి స్వప్న వస్తువులతో సర్వసామ్యం చెప్పడానికి వీలు లేదు అని పురోపక్షం దాని మీద ఆయన అంటున్నారు బాఢం బాఢం నువ్వు చెప్పిన కొంత వాస్తవిక కొంత యథార్థం లేకపోవడదు బట్ అల్టిమేట్ సిద్ధాంతంలో అని కాదు ఆ పాయింట్ నువ్వు చెప్పినది తత్తు జాగ్రీ దృష్ట్యా ఇప్పుడు స్వప్నకాలంలో ఉన్న భేదములు ఏవైతే భిన్న భిన్న పదార్థములు ఉన్నాయి అవి చిత్తకాలములు మాత్రమే ద్వయకాలములు కావు అనే సంగతి నీకు స్వప్నంలో ఉన్నప్పుడు తెలిసిందా జాగ్రత్తలోకి వచ్చేవే తెలిసిందా స్వప్నంలో ఉన్నప్పుడు ఏమనుకున్నావు అవి ద్వయకాలములు అనుకున్నావా లేకపోతే చిత్తకాలములు కనుక మిథ్యం అనుకున్నావా అవి ద్వయకాలములు కనుక సత్యం అనుకున్నావా లేదా ఏం ఆర్గ్యుమెంటు ఏ తర్వాత స్వప్న దృష్టి స్వప్న దృష్టి అటు జాగ్రత్త నాస్తి స్వప్న విలక్షణ స్వప్నం చూస్తున్నా స్వప్నంలో కారు కొనుక్కున్నారు ఈ కారు కొనుక్కున్నాను ఇది స్వప్నావస్థ ఇది చిత్తకాలం మాత్రమే ఏకకాలము రేపు పొద్దున జాగ్రత్త అవస్థ వస్తుంది అప్పుడు ఉండే కారు ద్వయ అలా ఉంటుందా ఉండదు నిజానికి స్వప్నం చూసుకున్నప్పుడు ఈ స్వప్నం కంటే భిన్నంగా మనం జాగ్రత్త జ్ఞానమే ఉండదు స్వప్నంలో మీరు ఎన్ని చూస్తారో అవన్నీ ద్వయకాలములుగానే మీరు స్వీకరిస్తారు స్వప్నంలో కారు కొన్నారు అదే స్వప్నంలో కారు విజయవాడ కారు తోలుకు వెళ్ళారు ఇప్పుడు స్వప్న దృష్ట్యా అది ద్వయకాలమా చిత్తకాలమా ద్వయకాలం అయింది ఎందుకంటే ఇవాళ కొన్ని మొన్నాడు తోలేరు కదా ద్వయకాలం అయిందా లేదా జాగ్రత్త దృష్ట్యా చిత్తకాలమైంది అదేవిధంగా నీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగినప్పుడు ఏవైతే ద్వయకాలను నువ్వు ఇప్పుడు లెక్కేస్తున్నావో అవన్నీ చిత్తకాలవుతాయి అయితే మరి ఎప్పుడు కలుగుతుంది ఏవైతే ద్వయకాలను లెక్కేస్తున్నావో అవన్నీ చిత్తకాలను తెలుసుకున్నప్పుడు స్వప్నేపి తద్దృష్ట్యా కేచిత్ చిత్తకాల ఇవ అసత్వేన కేచిత్తు ద్వయకాల ఇవ సత్వేన భా స్వప్నం చూస్తున్నాడు వీడు వేదాంత పాఠం విని మినిమిని ఈ రజ్జు సర్పం భ్రాంతి బాగా మనస్సుని పట్టేసి స్వప్నంలో రజ్యూని చూశాడు చూసి స్వప్న గ్రహం ఉంటుంది ఫ్రెండ్ ఏమో వ్యాట్రిలేటర్ ఇచ్చాడు ఎందుకంటే ఇదే పాఠం చెప్తుంటే అదే కల వస్తుంది కలంటూ వస్తే అదే ఇంకేం వస్తుంది ఈ వాసన లేకుండా ఉంటాయి శాస్త్రవాసనలో ఉంటుంది సో చూసి అప్పుడు స్వప్నంలో వీడో ఉపన్యాసం చెప్పాడు స్వప్నంలో బలవరితలు బలవరిస్తారు తెలుసు ఆ పొలవంతలు ఏముంటాయి పొగలంతా ఏం వాగాడో అవే వస్తాయి వీళ్ళు అక్కడ వీళ్ళు ఏమంటాడంటే ఇది ద్వయకాలం రా ఇది ఇది చిత్తకాలము ఈ స్వప్నం ఈ సర్పం సత్యం కాదు రుజువే సత్యం ఎందుకంటే ఆ రుజువు నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నా నేను చూశావు కాదు చూశా కాబట్టి ఇది ద్వయకాలము ఇదే సత్యము ఈ లోపల ఏమిటండి పొలవంతలు పొలవరిస్తున్నప్పుడు మాకు కొన్నవాళ్ళే వాళ్ళు ఉంటాం వీళ్ళు ఇప్పుడు అవి ద్వయకాలములు సత్యాలు కొన్ని చిత్తకాలములు కనుక అసత్యాలు కొన్ని అలా ఏమైనా అన్నీ కట్టగట్టి విచ్చే అనేది వెళ్తుంది ఇక్కడ అంతే పరిస్థితి ఉంటే ఈ జగత్తు సత్యము అని వీడు ముందు రాసి పెట్టేసుకుంటాం జగత్తు సత్యము నీకు ఎలా తెలుసినా జగత్ సత్యమని మా గురువు గారు చెప్పారు అయిపోయింది ఇంకా వాడిని మీరు షేక్ చేసి ప్రసక్తే అయిపోయింది ఇవన్నీ వస్తాయి మీరు కొంచెం ఓపిక పట్టండి ఒకటి మెంటల్లీ ప్రిపేర్డ్ అయి ఉండడం ఒకటి అది ఈజన్ మోర్ ఇంపార్టెంట్ విశేషణ్యేతుక ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అన్వయించాలి బాహ్య ద్వయకాళత్వ విశేష ఇప్పుడు కేవల ఆంతరములకు విశేషణం ఏమిటి చిత్రకాలములై బాహ్యములందుండే పదార్థాల విశేషణం ఏం చెప్పాం ద్వయకాలములు ఏముండుతా అని విశేషము ఏం చెప్పాం కాబట్టి ఈ ద్వయకాలత్వ విశేష బాహ్య విశేషో నాణ్య హేతుక అది వ్యాఖ్యానం చేస్తున్నారు బాహ్యములందుండే రెండు కాలముల పరిచ్ఛిన్నమై ఉంటా ప్రత్యేకత వైలక్షణ్యం ఒక యునీక్ క్యారెక్టర్ ఉంది దానికి ఆ ద్వయకాలత్వము అనే విశేషముంది విశేషం ఏదైతే కాదో ఇది కల్పితత్వం అన్యహేతుక నా కల్ చిత్తకాలములు కల్పితములు ఇది ద్వయకాలమైంది కనుక ఇది కల్పితము కాదు కల్పితమైన దానికంటే భిన్నంగా అన్య సత్యము అది సత్యముటలో ద్వయకాలము హేతువు అనే మాట లేదు నాకు తెలిసిందండి విశేష నాణ్యహేతుక ఇక్కడ అన్నీ అంటారు బాహ్యో జాగ్రత్త దృశ్యేషు బాహ్య పదార్థు వ్యవస్థిత ద్వయకాల కాలద్వయావచ్ఛేదైన కృత నృత్య విజ్ఞాయమానత్వ రూపో విశేష అన్యహేతుకోన మీరు జాగ్రత్త అవస్థలో అనుభవానికి తెచ్చుకునేటువంటి వివిధ పదార్థం ఏవైతే కూడా ద్వయకాల విశిష్టములై ఉన్నాయి నాకు కనపడుతున్నాయి వాడికి కనపడుతున్నాయి కాబట్టి నేను నిన్న చూశాను ఇవాళ చూశాను ఆ రకంగా ద్వయకాలమైంది అవ్వు అనుకుంటున్నావే ప్రత్యభిజ్ఞను అడ్డుపెట్టింది ద్వయకాలత్వం అనే విశేషం ఒకటి కొత్తగా దీనికి వచ్చింది కొత్త లక్షణం ఒకటి వచ్చిందన్నాడు అది అన్యహేతుక మిథ్యకి అన్యము సత్యము సత్యమును నిర్ధారించే హేతుము కాదాదు ఎందుకంటే కల్పితే తథావిధ విశేష సంభవాత్ అని ఆనందిగించది చెప్తున్నాను మీకు పూర్తిగా మిథ్య అయిన ఈ ద్వయకాలము చిత్తకాలము అనే తేడా స్పష్టంగా మనకు అనుభవానికి వస్తుంది స్వప్నంలో ద్వయకాలం ఉంటుంది చిత్తకాలం